ఓకే అన్న ఓకే స్టార్ట్ చేద్దాం సరే ప్రేయర్ చేద్దాం అన్న స్వత్రం ప్రభావ పరిశుద్ధుల గొప్పదేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడ దేవ మహిమ స్వరూపి యొక్క తండ్రి పరిశుద్ధుడానికి గొప్పదేవ ఈ గడిచిన కాలంతో మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు ప్రభా మమ్మల్ని సజ్జులకి నిలబెట్టుకున్నారు నాయన దివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడిన దేవుడు వేసేయానికి వన్నాడు ప్రభా ఇక ఉదయ కాల సమయంలో ప్రభావ మీ వాక్యాన్ని జానించకు ప్రభావ నేను శృతించటకు మేము ప్రార్థించటకు ఓ ప్రభావ నీకు సన్నిధికి వచ్చాము మాతో మాట్లాడమని ప్రాద్ష్టమైన మా జీవితాలు సరిజైన ప్రవ్వ మీకు నూతనమైన అభిషేకం మాకు అనుగ్రహించండి రోజువా పర్లోకి ఒక జ్ఞానం ఇచ్చిన నింపని ప్రవ పాటల ద్వారా మా ఇంపని మాట్లాడండి మీకు పరిశుభాత్మ నిర్మి దయచేయనైనా ఇక యాదంతట్లో ప్రవ్వ మీరు ఆధిపత్యం నడిపించండి మీ ఆత్మ నడిపించండి మా తలంపులు ఆలోచన సమస్య కొట్టివెండి ప్రవ్వ మా ప్రవర్తన అంతకైనా తండ్రి మీకు అధికారంలో లోబడుతున్నమైన మీ చిత్తాను సరంగా మీ ఆత్మధం నడిపించండి ప్రాణాలు పెడతా వరకు నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసే ప్రవ్వా మీటింగ్ అంతట్లో మీరు మాకు విజయం దయచేసి మీరే వాకిందరూ మాట్లాడి పరిశుధాత్మ కార్యం బలంగా జరిగించి ఈ నామాన్ని మేము తెచ్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రాధాన్యం తండ్రి ఆ మెయిన్ ప్రభు ఏసు పల్లికిన మాత పరము నడిపించు మాట నాసు పలీలు ప్రభు ఏ పల్లికిన మాత పరము నడిపించము నడిపించు మాట తల తల ఉన్నావు जानो मरम ली सुन ना कल चले नि लू ना कल भरम ली सुन ना 예수 देहुनी तल्गु ना 예수 देहुनी तल्गु ना बेग भयमु अल्लाह ना कृपनी चोले सेन ने तुमो मेलु रघवे सोपालि के नमोता परमुनिति किं गोता परमुनिति किं गोता कोन बार्जुनन वेदनरोधन लिन्न सोदनवादनुम वेदनरोधन लिन्न Ceriramondumullumna Ceriramondumullumna Prabuqus kutu lanteluvamna Nātru pali kutale Nēnumī kumna mēnum Tadu esu pali te nāmatā Paramunare te nkiu vājāo Nātru pali kutale Nelu <laughs> Nisunna Nelu Rabu Yeshu Kalliti Namasa Paramu Naritim Sevaasa Paramu Naritim Sevaasa Paramu Naritim Sevaasa Hallelujah Hallelujah Hallelujah Thank you sir In my day when the walk came in my mind చేస్తున్నాం గత లాస్ట్ టైమ్ దేవుని ప్రత్యక్షత గురించి మనం మాట్లాడుతున్నాము దేవుని ప్రత్యక్షత ఎవరికి ఎలా కలుగుతుంది ఆ ఎందుకు అసలు అది అసలు ఆ ప్రత్యక్షతతో ఏం జరుగుతుంది అనే విషయాల గురించి మాట్లాడుతూ కొన్ని విషయాన్ని మనము ఆలోచించేశాము దాని యొక్క కొనసాగుతా మనము మరికొన్ని విషయాలు ఈరోజు కూడా ఆలోచించేద్దాము దేవుడి ఉన్నతమైన మహాకృప ఈ రోజు వరకు మనల్ని నడిపిస్తూ ఉన్నది క్రిస్ట్ యొక్క రాకరి గడిలో ఆసన్నమవుతున్నటువంటి ఈ విధానంలో మనము ఒక్కసారి మన పరిస్థితి మనం ఆలోచన చేసుకొని మనం ఏ ఉన్నాము అనేది ఒకసారి ఆలోచన ఆవశ్యకత ఎంతైనా ఉంది దేవుని ప్రత్యక్షతలో ఆ రాకడ దినాలలో మనము మన స్థితి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలను మనం ఆలోచన చేసాం ఒకసారి రియ్యూ ఆలోచించేస్తే ఆయన ప్రత్యక్షతలో ఏం జరుగుతుందంటే మన బలం బలహీనతలు కనబడతాయి నెంబర్ వన్ నెంబర్ టూ మన రహస్య పాపములు బయటపడతాయి కనబడతాయి అలా కనపడ్డప్పుడు మన ముందున్న తరాలలో తన పితరులైనటువంటి ప్రజల యొక్క అనుభవాలు గురించి ఆలోచించేశాం ఏమిటి అని అంటే మత్స్య వద్ద పదిహేడు ఒకటి నుంచి ఏడు అక్కలు ఈచుకృష్ణ ప్రభువారు రూపాంతర పర్వతం దేనికి తన శిష్యులలో ముగురు తీసుకుని వెళ్ళినప్పుడు ఆ పేతులు యాకబు వ్యూహాను అనేటువంటి వారు ఆయన రూపాంతర చెందిన పరిస్థితుల్లో వాళ్ళు చూసి కట్టుకోలేక పడిపోతారు పడిపోయారంటే జస్ట్ అయితే మామూలుగా పడిపోయారా లేకపోతే ఇంకేదైనా జరిగిందా అని ఆలోచన చేస్తే అక్కడ అంత ఉండదు కానీ అదే ఆ ముగ్గురులో ఒకడైనటువంటి గారు కఠిన వందలో ఎవరు రాస్తాడు ఒకటి పదిహేడు ఇక్కడేమో పదిహేడు ఒకటి మతయి అక్కడేమో ఒకటి పదిహేడు ఒకటి పదిహేడు వాళ్ళు నేను ఆయన చూడగానే చచ్చిన వాళ్ళ వల్లే ఆయన పాఠాలు దగ్గర ఆయన క్లారిటీ ఇస్తా ఉన్నాను వాళ్ళు ఏ పడిపోయి ఏ స్థితిలో చచ్చిపోయిన వారి వల్లే వాళ్ళు అన్కాన్షియస్నెస్ లో ఉన్నారు అనే విషయాన్ని ఇంకా ముందుకు వెళ్ళి ఆలోచన మరి కొంతమంది జీవితాలను ఎస్కేల్ రంగంలో ఒకటి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉన్నటువంటి వాక్యాలు అంటారు కదా ఇది యహోవ స్వభావ స్వరూప దర్శనం నేను చూసి సాయజీన పాడవా అంటే ఆయన ఆ దర్శనం చూసి పడిపోయాడు అంటున్నా ఆయన కూడా దాని మీద కూడా ఆయన అనుభవం ఐదో వ్యక్తిగా అది నాలుగు నుంచి తొమ్మిది వాక్యాలు నాకు దర్శనం కలూరుగా నాతో కూడా నా మనుషులు దాన్ని చూడలేదు కానీ నిధులు బలకాంతులేకొర పారిపోయారైతే నేను మాత్రం చూశానని నేను వంటనే ఈ గొప్ప దర్శనం చూచితు చూచిన నాలో బలమైన లేకపోయాను నా సభ స్వీకారమేను బలమైన నిలువలేదు నేను అతని మాటలు విని ఆ మాటలు విని నేను నేలను సాస్తాన్న పడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని అని మాట్లాడతాడు ఐదు మంది భక్తులు ప్రభు ప్రత్యక్షతను చూసినప్పుడు ఆ మహిమను చూసినప్పుడు కట్టుకోలేక వాళ్ళు పడిపోయారు వారిలో శుభ వారు అన్కాన్షియస్నెస్ లో వెళ్ళిపోయారు వాళ్ళు వారు దేవుని చూసి తట్టుకునే శక్తి భక్తి ధ్యానము వారిలో కనపడలేదు అనే విషయం మనకి అర్థమవుతుంది ఆ అయితే ఏంటి ఇప్పుడు ఆయన ప్రత్యక్షతలో ఏం జరుగుతుంది అనేది ఇంకా ఆలోచించేస్తే గనక వాళ్ళు బలహీనలు అయిపోయారు పడిపోయారు అనే విషయం అర్థమవుతుంది ఆ మనం ముందుగా చెప్తున్నటువంటి పెద్ద కాల మన బలం బలహీనతలు కనబడతాయని రెండవది మన రహస్య పాపములు కనబడతాయని యక్షాభక్తులు ఆయన అనుభవంలో చెప్పాడు ఆ రోజు మేము ఒకటి నుంచి ఐదు వరకు రాజు అయిన ఉజ్జి అమృత సంవత్సరం అత్యున్నత నేను చూసి అప్పుడు ఏమైంది అంటే నేను అపవిత్రమైన పెదవలు గలవాడను అంటే నా పెదవులు అపవిత్రమైనటువంటిది నా నోటి మాట బాగోలేదనే విషయం అపవిత్రమైన పెదల మధ్య నివాసం చేస్తున్నాను తన నివాసం చేస్తున్న పరిస్థితి కూడా అయితే తను నివాసం చేస్తున్న ప్రజలు పరిస్థితి తన పరిస్థితిని చూసినప్పుడు తన రిజల్ట్ ఏంటంటే నశించిన అనుభవం గురించి మాట్లాడుతున్నాను నశించుకుని అని అంటే తన స్థితి నిజ స్థితి తన రహస్యములో తన బతుకును ఏంటి నేను కనబడుతూ ఉంది నేను రహో నేను కనులారా చూచుతాను చూసినప్పుడు ఇలా ఎలాంటి ఆయన బతుకేంటూ ఆయన రహస్య జీవితం ప్రభు ప్రత్యతాడు మోస భక్తుడు అంటాడు కేర్తంలో తొంభై ఎనిమిది తొంభై ఒక ఎనిమిదో వరకు మా దోషములు నీవుని ఎదురు ఉంచుకుని ఉన్నావు నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అని మాట్లాడతాడీ ఓవరాల్ గా ఎనిమిది మంది భక్తులు ఏడు మంది భక్తులు వారి జీవిత అనుభవంలో జరిగిన సన్ని దేశాలను జ్ఞాపకం చేస్తారు ఐదు మంది ఏమో మేము ఆయన చూసి కట్టుకోలేక పడిపోయాము గార్దినట్టుగా చచ్చిన వాళ్ళగా అయిపోయామేమో అసలు అంత ప్రభావం మేము కట్టుకోలేకపోయాము అని చెప్పే వాళ్ళు అన్నారు ఇంకా విషయంగా మోసే వాళ్ళు అంటున్నారు కదా అంటే మా రహస్య పాపాలు కనబడతా ఉన్నాయి నా బతుకేంటో నా స్థితికి ఏంటో నాకు తెలియచేశారు ఆయన నేనైతే సేవలో ఉన్నాను గుర్తుంది గొప్ప అని అని నా జీవితంలో నా పరిస్థితి నాకు అర్థమైంది నేను ఆ పరిస్థితి నుంచి బయటకు రావాల్సి ఉన్నది అనే విషయాన్ని నాకు చేస్తున్నాడు దేవుడు అని చెప్పేసి అని అనుభవాలు వారు తెలుసుకుంటూ వచ్చారు తెలియజేస్తూ వచ్చారు నేను ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే దేవుడు ఏం ఆశపడుతున్నాడు అసలు ఈ పడిపోయినటువంటి వాళ్ళు ఎందుకు ఎలా పడిపో పడిపోతారు ఏంటి విషయము అని ఆలోచన ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు ఆశపడుతున్నాడు ఏంటంటే మనతో సాహసించాలని మనతో మాట్లాడాలని మనల్ని ఒక ఉన్నతమైన ఉచ తీటికి తీసుకుని ఆయన ఆశపడుతూ సో మరి మనమేమో పడిపోయిన స్థితిలో కనబడుతూ ఉన్నాం నిలబడలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం ఊగిసిన అడుగుతూ కొంతమంది ప్రజలు కాదు రెండో అధ్యాయము ఆ మొదటి వాక్యం ప్రభు మాట్లాడుతూ నడపొచ్చుగా నిలబడము నువ్వు చక్కగా నిలబడవు నేను మీతో మాట్లాడాలి మనం ప్రస్తుతం ప్రస్తుతం మనము చక్కగా ఉంటేనే సరిగ్గా నిలబడగలిగితేనే మన అత్తడు భక్తులు లాంటి ఏంటైనా ప్రభు మనతో మాట్లాడగలుగుతాడు మనతో ఏదైనా విషయాలు తెలియజేయగలుగుతాడు మనము ఆయన చెప్పిన వెంటే మనం తెలుసుకొని అడుగులు ముందుకు వేయగలుగుతాము దానికి అసలు ముందు మనం నిలబడాలిగా సరిగ్గా ఆయన ఆయన ఉద్దేశాలు ఆయన చెప్తాము ఆయన ప్రణాళిక ఏమిటో మా భవిష్యత్తులో మనం ఏం చేయబోతున్నాం మనం ఏం చేయాలని కోరుకుంటున్నాడు అనే విషయాన్ని మనం తెలియజేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చక్కగా ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు అయితే ఆ అప్పుడు మాట్లాడుతున్నాడు కదా నేను చాలా మంది అంటారు నాకేం పర్లేదు ఫైక్ మాత్రం లేకపోతూ గాంధీ అని ప్రదర్శిస్తూ ఉంటారు ఆ అంతవరకు బ్రదర్ అంతవరకు అంత ఎదుర్తుంది ఫైన్ ఫైన్ అని అంటుంటారు ఆయన అంటున్నాడు కదా అంటే దేవుడు ముందు చక్కగా నిలబడున్నా ఆయన అని చెప్పే విషయాన్ని కదా మాకు తెలియదు నీ పరిస్థితి కానీ ఇప్పుడు కొన్ని మొదటి పెద్ద పది పన్నెండులో తాను నిల్చున్నారు అని తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా అని మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా చూసుకునే వాళ్ళని పరిచర్ను రకరకాలుగా అనుగ్రహించాడు ఆ పరిచర్య ఏదైనప్పటికీ మనం ఏం చేస్తున్నప్పటికీ ఆ పరిచర్యలు దేవుని మహిమ కొరకు అది అంటే ఆ సంఘము అభివృద్ధి చెందినట్లుగా లేదంటే పరిశుద్ధులు సంపూర్ణ అవునట్లుగా రకరకాల పరిచర్లు మనకి ప్రభు అనుగ్రహించాడు అనుగ్రహించేటువంటి పరిచర్య జీవితములో ఏదో ఒక చోట ఏదో ఒక పరిస్థితిలో ఒక విశ్వాసు కానివ్వండి సేవకుడు కానివ్వండి పడిపోయేటువంటి అవకాశం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం కాపాడుకోని నిలబడాలి అంటే అసలు దేవుడి యొక్క మహాకృపతత్వం మరొకటి ఏది కూడా మనకు దోహదపడదు సహాయం రాదు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి అయితే నేను కంటిన్యూ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఇది గత వారంలో మనం ఆల్రెడీ మాట్లాడుతున్న మాటలు మనము గొప్పవారము నేను భక్తి పరుని నేను ఆత్మీయని నేను అభిషక్తిని నేను అది నేను గొప్ప సేవ చేస్తున్నాను అండ్ నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అని రకరకాలుగా చాలా మంది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ వారి అనుభవాల గురించి మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఆ సంతోషమే కానీ ప్రభు కోరుకుంటుంది ఏంటంటే మనకంటే భక్తిలోను విశ్వాసంలోను ప్రార్థనలోను ఆత్మీయతలోను అభిషేకంలోను అంటే అన్ని విషయాల్లో గొప్పవాళ్ళు వాళ్ళకంతా ఎక్కువైన వాళ్ళనేమి కాదు మనం చేతులు యాకోబులు వ్యూహాను తేజకేలు తాను ప్లస్ విషయ అదేవిధంగా బోషే వీళ్ళందరికన్నా గొప్పవాళ్ళనే మనం కాదు మరి వాళ్ళే పడిపోయారు అని అంటే ఇక మన పరిస్థితి ఏంటి నాకు నచ్చిన ఇక మన పరిస్థితి ఏంటి అని ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం మన స్థితి మన పరిస్థితి ఏంటి అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేసుకోవడం అసలు పడిపోవడానికి కారణాలు ఏంటి ఎక్కడ పడిపోతున్నాం కొంతమంది తెలిసి పడిపోతున్నారు కొంతమంది తెలియకుండా పడిపోతున్నారు ఎందుకంటే ఇక పడిపోవడానికి కారణం ఏంటి నేను పెద్ద పాపం చేయలేదండి మీ దొంగతనాలు హెచ్చులు మొట్టలేదు వేరే వేరే ఏం మాట్లాడలేదు ఏం చేయలేదండి నేను సహకారం చేయలేదండి సేవే చేస్తున్నానండి నేను చాలా మర్యాదగా పట్టి చేస్తున్నానండి చాలా మంది అభిప్రాయపడుతుంటారు పడిపోవడానికి కారణాలు ఎవరు ఎందుకు పడిపోతారనే విషయాలను గురించి ఆలోచించేస్తే కొరించి పత్రికలో ప్రపోసం పోలు గారు అంటాడు రెండవ కొన్ని పత్రిక పది అంటాడు కదా తమ్మును తామే మెచ్చుకుని కొందరితో జతపరుచుకుంటే వారితో తడిచూచుకుంటే కన్నా మేము త్యంప జాలం గాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎందుకు చేసుకొని ఒకరితోనొకరు ఆ... సరిచూసి కురించి వహింపు లేకుండా బ్రతుకుతూ ఉన్నారు అని అంటే తమ్మును తామే మెచ్చుకునేటువంటి వాళ్ళట పడిపోయే స్థితిలో ఉన్నారు వాడు పడిపోతున్నారట తమ్మును తామునే మెచ్చుకోవటం అంటే వాళ్ళ డబ్బా వాడు కొట్టుకోవటం వాళ్ళ గొప్పను వాళ్ళు చెప్పుకోవటం ఎప్పటికప్పుడు మనం ఎవరు పడిపోతారంటే తమ్మును తాము మెచ్చుకునేటువంటి వాళ్ళు వాళ్ళని ఏమంటుంది తమ్ములు తామును మెచ్చుకునే వాళ్ళనే అని అంటే కీర్తన ఐదు ఐదులో వ్రాసింది ధాంబికులు అని అంటారు అంటే ధాంబికులు ధంభము కలిగినటువంటి వాళ్ళు నీ సరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే నీ సరిద నిలవలేరు వాళ్ళు పడిపోతారు వాళ్ళందరూ పాపము చేస్తున్నారు పాపము చేయవారు అందరూ నీకు డాంబిక్స్ తెలు తెలవదు ఎందుకంటే వాడు పాపం చేస్తున్నారని అంటే శ్లాఘనీయం సంస్థ ఏమంటారు దాన్ని అప్రిషియేషన్ మనకు మనం చేసుకునేది కాదు మనల్ని మరొకరు అప్రిషియేట్ చేయాలి మనల్ని మెచ్చుకోవటం అనేది మనకు మనం కాదు వేరే వాళ్ళు చేయాల్సిన పని నాకు నేను నీకు నీవు చెప్పపోవటం కాదు అఫ్కోర్స్ కొన్నిసార్లు మనుషులు మనల్ని పొగుడుతుంటారు అనాశంగా పొగుడుతుంటారు ఏమండి మన దగ్గర యోగ్యత అర్హత లేనప్పటికీ ఆ మనల్ని పొగుడుతూ ఉంటారు వాళ్ళు పొగుడుతూ ఉంటారు మనం అర్హులు కాదనప్పటికీ పొగుడుతూ ఉంటారు వాళ్ళు చాలా మంది పవర్ పోతే ఇష్టం ఉండదు పవర్తో మరి కొంతమందికి ఇష్టం ఏదో రకంగా వాళ్ళ లబ్ధి పొందడం కోసం ఏమండి మనుషులందరూ ఒకరోజు పొగిడితే మనుషులు పొగిడినా కష్టమే ఒక రకం చెప్పాలంటే ఒకవేళ మనం పొగుడుకోవాల్సి వస్తే మనల్ని మనం పొగుకూడదు ఇతరులు పొగడాలి జస్ట్ ఎప్పుడైనా ఒకటి జస్ట్ వాళ్ళు ఎంకరేజ్ చేయడం కోసం ఏదన్నా ఒక మాట్లాడాలనుకోండి ఆ మాటని బట్టి మనం పొంగిపోకూడదు పొంగిపోవడానికి వీళ్ళేది ఒకసారి ఏ రోజు ఆ ఉపన్యాసము విన్న ప్రజలందరంట అబ్బా ఇది మామూలు స్వరం ఇది దైవడి స్వరమే కానీ మామూలు స్వరం మనుషుల స్వరం కాదు ఇది అనేట ఆయన పొంగిపోయాడు అంట అంతే వాళ్ళని వాళ్ళ పొంగిపోయే వాళ్ళని ఎక్కువగా తన గురించి తను చెప్పుకునే వాళ్ళ దాంబికులు ఉంటుంది ఆ దాంబికుల పాపాత్ములు అంటుంది దంభమ్మ కలిగినటువంటి వాళ్ళు అలాంటి వారు దేవుని చదువు నిలబడలేదంట దేవుని ముందు నిలబడలేదంట వారు పడిపోతారు అని ఒకటి ఒకటి ఎప్పుడు మనం నిలబడతాము అని అంటే గనక జ్ఞాపకం విషయం దేవుడు మనల్ని పొగడానికి అండి మళ్ళా నమ్మకమైన దాసుడా మంచి దాసుడాని ఒక రోజుండి ప్రభువు పొగిడే రోజు ప్రభు పొగిడితే మనకు పర్వాలేదు మనుషులు పొగిడితే మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శమ అనే దేవుని వాక్యం చదువుస్తుంది మనల్ని మనం పొగుడుకున్నా ప్రమాదమే మనం మనుషులు పొగిడినా ప్రమాదమే కాబట్టి ఆ మనుషులు పొగుడినప్పుడు ఉండాలి మనల్ని మనం ఎక్కువగా పొగుడుకోకుండా పొగుడుకోకుండా మనం జాగ్రత్త పెడితే గనక దేవునికి మహిమ మనం పడిపోకుండా నిలబడగలడానికి ఇదొక ఇది ఒక చక్కని ఆ సందర్భంలో జ్ఞాపం చేస్తున్నారు రెండో విషయం సామెత్రి పదకొండో ఐదో వాక్యం రాయబడి ఉన్నది ఏంటంటే భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును అని వ్రాయబడి భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోతాడటండి పడిపోతాడంట చాలా మంది భక్తిహీనులు దేవుని చందులో నిలువలేక పడిపోయారు దేవుని చందుకు దూరం అయిపోయారంట మరి మనలో ఉన్న భక్తి ఎంతో చాలా మంది సేవకులు చెప్తూ ఉంటారు ఈ ఉదాహరణను ఆ విశ్వాసులు లేక నీతి మంతులు లేక భక్తి పరులు అనుకున్నటువంటి వారు జీవితంలో భక్తి నీతి విశ్వాసం ఎంత ఉందంటే నేతి బీరకాయని ఆంధ్ర ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి ఆ నేతి బీరకాయ నెయ్యి ఎంత ఈ భక్తుల జీవితంలో భక్తి కూడా అంతే ఉంది మన బక్తి ఏంటో మనం ఏంటో మన భ్రతికేంటో ఒకసారి చూసుకోవలసిన వారమే ఉన్నాం మనము భక్తి దీష్టి సరిపడిన అంత భక్తి మనలో లేకపోతే మనం భక్తి జీవులమే భక్తి జీవులు ఆ భక్తి జీవతను బట్టి పడిపోయి చెడిపోతారంట మూడవేజ్ చెప్తున్నాడు ఎవరు ఎందుకు పడిపోతారు అనేటువంటిది మూర్ఖ ప్రవర్తన గల వారు హఠాత్తుగా పడిపోతారంటే మూర్ఖ ప్రవర్తన గల వారు హఠాత్తుగా మూర్ఖులు కొంతమంది కొన్నిసార్లు ఎంత చెప్పినా ఎవరు చెప్పినా వినరు చాలా మూర్ఖంగా మాట్లాడుతూ ప్రవర్తిస్తూ ఉంటారు అదిలో అలాంటి వారట అలాంటి మూర్ఖతో ఆలోచన అంటే ఆవేశంతో వారు ఏం చేస్తారో ఏం మాట్లాడతారో ఎలా ప్రవర్తిస్తారో అర్థం కాకుండా విశ్వాసులు కానివ్వండి సావుకులు కానివ్వండి పెద్ద నాయకులు కానివ్వండి ఎవరైనా సరే ఆ పరిస్థితుల్లో ఏమండి ఆ మూర్ఖంగా కొన్నిసార్లు వెళ్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో చాలా వరదలు వచ్చిన సందర్భంలో ఆ వాగులు బ్రిడ్జెస్ మీద తొరలి ఆ ప్రవహించడం మొదలుపెట్టాయి ఒకసారి ఒక బస్సు వెళ్ళిపోయింది ముందుగానే ఆ బస్సు వెనక నేను కూడా వెళ్ళిపోతాను అన్నట్టుగా ఏం చేశాడంటే కార్ అతను ఏం చేశాడంటే కారు అక్కను ఆ బస్సు అలవాటు వెళ్ళిపోయింది బస్సు ఏమో దాటిపోయింది పెద్దపోయింది కాబట్టి ఆ ప్రవాహం తట్టుకునే ఈ కారు కొట్టుకుని వెళ్ళిపోయింది అందులో పాపం నలుగురు గంటల మంది ఉన్నారు వాళ్ళందరూ కలిసి తారుబానైతే ఆలోచించండి అంటే మూర్ఖ కదా అది అందరూ చెప్తున్నారు వద్దు వద్దు వద్దు వద్దు అరుస్తున్నారు జనాలు కానీ వాడు జనంలా అది మూర్ఖం అంటే కొంతమంది మంచి చెప్తున్నప్పుడు మన శిరోప చెప్పినటువంటి మాటను వినవకుండా ప్రవర్తించేటువంటి వాడిని మూర్ఖుడు అని అంటారు మంచి వాళ్ళు చెప్పిన ఎండరు చెడిపోయినటువంటి వాళ్ళు చెప్పిన మాటలు చాలా మంది ఎక్కువగా ఉంటారు అది ఇలా చెప్పుకున్న చాలా ఉదాహరణ అదే సందర్భంలో మరొక చాట చాలా యూట్యూబ్లో ఫేస్బుక్ లోను ఏమంటుంది అన్ని వాట్సాప్ లో ఇలాంటి వీడియోస్ బైక్ మీద వెళ్తున్నారు ముగ్గురు వెళ్ళారు అక్కడికి ముగ్గురు ఎక్కి వచ్చారు చెప్పారు వద్దు ప్రవాహం ఎక్కువగా ఉంది వెళ్ళొద్దు అని ఆ నీటి ప్రవాహంలో ఆ దాటే ప్రయత్నం చేస్తుంటే జనాలు ఆదికే ఆగల మీరు దిగన్ రా అని చెప్పేసి మిగతా ఇద్దరిని దిప్పే చేసి అతను ఒక్కడే వెళ్ళానండి అతను బండి రెండు కొట్టుకుని వెళ్ళిపోయాడు ఇంకోసారి ఏమో బండి కొట్టుకుని వెళ్ళిపోయింది అలా దీపం చూస్తా ఉన్నాడు అక్కడ కారణం ఏంటంటే అతను నష్టపోవడానికి ప్రాణం పోగొట్టుకోవడానికి ఏమండ అతను మూర్ఖ ప్రవర్తనే అలాంటి ఒక మొక్క ప్రవర్తన ఒకవేళ మనలో ఏమైనా ఉందే ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన వారమై ఉన్నాము ఆలోచన చేసుకోవాల్సిన వారమైన్నాము నాలుగో విషయం ఏమిటంటే ఏష్యాగ్రంథంలో భక్తుడు రాస్తున్నాడు ముప్పై అధ్యాయం పదం పన్నెండు పదమూడు మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని చేసుకున్నారు కాబట్టి ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును అని వాయిదండి ఈ వాక్యమును వద్దను కొన్ని త్రస్ వేశానంటే ఈ వాక్యమును ఈ దేవుని మాటను దేవుని వాక్యమును త్రోసివేసే వాళ్ళు ఉన్నారు కొన్ని కొన్ని సార్లు వాళ్ళు ఆత్మీయునటువంటి వాళ్ళు ఫ్యామిలీ కౌన్సిలింగ్ లోను లేకుంటే వివాహ సందర్భంలోను లేకుంటే కొన్ని కొన్ని వ్యవహారాల్లో మనము ఏమండి మనం ఆత్మీయుడు కాబట్టి మనం వాక్యానుసారంగా మాట్లాడదాము కట్టకానుక సంగతి ఏది ఏ సంగతి అయినా సరే ఏమైంది ఈ జీవితాలు కట్టే విషయం ఏ విషయం అయినా సరే మనం వాక్యానుసారాన్ని వాకింగ్ కదా పక్కన పెట్టండి మనం మాడదాం వ్యవహారం ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు వాక్యాన్ని పక్కన పెడితే వాక్యాన్ని తెలిసివేస్తే ఇంకా నువ్వెందుకు నేనేందుకు చాలా మంది మనం ఏమి చేసినా అది వాక్యానుసారమైన ఉండాలి వాక్యమును తోసివేసే పరిస్థితి మాత్రం మనకి కనపడకూడదు వాళ్ళు వాక్యాన్ని తోసి వేసి బలాత్కారమును వారు నమ్ముకున్న ఆధారం చేసుకున్నారంటే అందుకనే వారు అలాంటి వారు హఠాత్తుగా పడిపోతారు పడిపోవడం అదే కారణం మరికొన్ని ఇందులో మెన్షన్ చేయబడినటువంటి విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మనకు ఏంటంటే స్త్రీ ఒక వ్యామోహం కైనటువంటి వాడు ధన వ్యామోహం కైనటువంటి వాడు అధికార వ్యామోహం కైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా పడిపోతారు వారు నాశనం అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను బైబిల్లో వాటికి సంబంధించిన చాలా ఆ ఆధారాలు వచనాలు మనకు ఉన్నాయి తెలియనటువంటి వారి సో ఎందుకు పడిపోతారు ఎవరు పడిపోతారు అని అంటే గనక ఇత్యాది గుణ లక్షణాలు తాము తాము మెచ్చుకున్న వాడు దాంధితులు కాబట్టి పడిపోతారు చూడండి భక్తియుల్ని పడిపోతారు అలాగే మూర్ఖ ప్రవర్తన వారు పడిపోతారు ఈ వాక్యాన్ని వద్దని తోచివేసే వారు పడిపోతారు వాడు హఠాత్తుగా పడిపోయి నాశనమైపోతారు స్త్రీ వ్యామోహం కైన వారు చూడే విధంగా ఏమంటారు దాన్ని ఆ ధన వ్యామోహం అధికార దాహం కనటువంటి వాళ్ళు ఖచ్చితంగా పడిపోతారు అని చెప్పేది అయితే మనం దేవుడు ఏం కోరుకుంటున్నాడు విశ్వాసులు కానీ ఏమంటే ఏమంటారు దాన్ని చావుకులు కానీ నాయకులు కానీ వారి గురియాభిలాచ ఏమై ఉండాలి అక్కడ వారి ఉద్దేశం ఏమై ఉండాలి పడిపోకుండా నిలబడాలి అని అంటే ఒకటే మన ఒక ఏమంటారు దాన్ని మన ఆశ మన హృదయాభిలాష మన ఆలోచన మన ధ్యాత అంతా ఒకటే అప్రస్ పౌరు గారు కొల శ్రీనివాస పత్రిక ఆ ఒకటి ఇరవై కదా ప్రతి మనుషుని క్రీస్తు నందు చేసి ఆ వెంట నిలబెట్ట వల్లని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుతున్నాము మన ఉద్దేశం ఒకటే ప్రతి మనుషుని ందు సంపూర్ణంగా చేసి ఆయన ముందు నిలబెట్టాలి ఆయన ముందు నిలబెట్టాలి అని ఆయన ముందు నిలబెట్టాలని ఆయన ముందు నిలబెట్టాలి అని అంటే మనం నిలబడాలి తర్వాత ప్రజలను నిలబెట్టాలి మనం నిలబెట్టడానికి ఆలోచించాలి ప్రభు కోరుకుంటుందోటే నడపతుడా నువ్వు చక్కగా నిలబడదు మనం నిలబడాలి సంఘాన్ని ప్రజలను ఆ ఎదుట నిలబెట్టే అదే మన ధ్యాస అదే మన యాస అదే మన ఆలోచన అయ్యందును గాక దేవుడు ఆ కృతను మనకు దయచేయను కాక రామపత్రిక పన్నెండు అధ్యాయం రెండు వాస్తవంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చెత్త పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీ మనస్సు మారి నూతనం అవత వలన రూపాంతరము పొందుది ఆయన ముందు ఎవరు నిలబడతారు అని ఆలోచన చేస్తే ఎవరు నిలబడతారు అని ఆలోచన చేస్తే ఏమండి లోక మర్యాదను అనుసరింపకుండా మనము ఏమంటే స్థానం లేకుండా దాన్ని విసర్జించి దానికి దూరమయ్యి దేవుని చెప్పి నిర్మించుకోవాలి ఒకటి మన మనసు మారి నూతన తను రూపాంతరం చెడు రూపాంతర పరచబడిన వ్యక్తే వ్యక్తి మాత్రమే నట్టండి ఆయన ఎదుట నిలబడగలుగుతాదు రూపాంతర పరచబడినటువంటి ఎవరు ఆ బోషే ఏలియాలు మాత్రమే కూడా ఆ రోజున ఆ రూపాంతర పర్వతం మీద నిలబడికొని ఉన్నారు నిలబడిపోని ఉన్నారు ఆయనతో పాటు నిలబడాలి అని అంటే మనకు కావాల్సింది ఏంటంటే మనం రూపాంతరం చెందాలి ఆయన ఎదుట నిలబెట్టాలి ఆయన ఎదుట నిలబెట్టాలి అనే ఆశ ఉంది వాళ్ళు నిలబెట్టాలంటే మనం నిలబడాలి మనం నిలబడాలి అంటే మనం రూపాంతరం చెందాలి రూపాంతరం ఎట్లా చెందుతామంటే మన మనసు మారాలి మన బ్రతుకు మారాలి మన మనస్సు బ్రతుకు ఎప్పుడైతే మారుతుందో అంటే మన మనసు ఎప్పుడు మారుతాయి అని అంటే దేవుడి చిత్తం ఏంటో తెలుసుకున్నప్పుడు మన మనసు మారుతుంది మన బ్రతుకు మారుతుంది మన మనస్సు మన బ్రతుకు ఎప్పుడైతే మారుతుందో ఆ ప్రేమ వాళ్ళ ఆటోమేటిక్గా ఆటోమేటిక్ మనం రూపాంతర పరచబడతాము రూపాంతరపరచు పెడతాము రూపాంతర పరచు ఆయన ముందుగా ఆయన ఎదుట ఆయనతో పాటు నిలబడగలుగుతాం మనం నిలబడగలుగుతున్నాము నిలబడగలిగే శక్తి ఉంది అని అంటే ఎవ ఎదుటి వారిని ఒక నిలబెట్టగలుగుతాము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే ఉన్నాము దేవునికి మహిమ కలుగును గాక తప్పమైనటువంటి వాళ్ళ చివరికి ఒక మాట చెప్పి నా మాటలు ముగించేస్తారు మన తీర్మానము ఒకటే ఏంటి అది అంటే పాపమును ఒప్పుకోవాలి టైం తీసుకోకుండా నా తన ప్రవక్త వచ్చే దావ్యతో మాట్లాడినప్పుడు ఆ మనుషుడు నీవే శు గర్వుడు నీ బాడ పాత్రుడు అని చెప్పినప్పుడు మరో మాట మాట్లాడకుండా ఇంకేమీ ఒకటే అన్నాడు నేను పాపం చేసుకున్నాను నేను పాపం చేశాను అని తన పాప ఒప్పుకున్నాడు మన ఎక్కువ టైం తీసుకోలేదు సరే వెళ్ళి తర్వాత ఆలోచన చేసుకుని జీవితాలే అని అనలేదు మన జీవితంలో మనం ఎవరో అయినా సరే ఆయన చాలా పెద్ద మనిషి చాలా ఎవరితో దాని వయసులో పెద్దవాడే అధికారంలో పెద్దవాడే అనుభవంలో పెద్దవాడే ఆపినట్లు కూడా పెద్దవాడే అని చెప్పాలి కానీ ఎంతకంటే వాళ్ళ జీవితం అయినా సరే వాళ్ళ బతుకుల్లో కొన్ని పొరపాట్లు జరుగుతాయి ఆ జరిగిన పొరపాట్లను కప్పెట్టుకోకుండా ఒప్పుకోగలిగితే దేవుడు వారి విషయంలో సంతోషించి వాళ్ళ విషయంలో దేవుడు న్యాయం చేసే దేవుడై ఉన్నాడు సహాయం చేసే దేవుడై ఉన్నాడు ఆయనకి మను కరిగిలి రెండవది మన తీర్మానం ఒకటే నంబర్ వన్ పాపం ఒప్పుకోవాలి రెండవది పాప ఆ పాపం ఒప్పుకోడానికి క్షమాపణ పొందాలి చాలా మంది ఒప్పుకుంటారు కానీ వదిలిపెట్టరు అంటే క్షమాపణ దొరకదు ఆడే కప్పుకొని అంటే పాప దాచిపెట్టి కూడా వద్దు రెడ్డు ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కరికరం పొందును అని దేవుని వార్త చదివిస్తుండ్రు దేవుని వార్తను చదివిస్తుంది కాబట్టి క్షమాపణ పొందాలి ఒప్పుకోకుండా అంటే ఆ ఒప్పుకొని కప్పుకుంటే ప్రయోజనం లేదు అనే విషయం జ్ఞాపకం చేస్తాం మూడవది ఆత్మాభిషేకంతో ఆత్మాభిషేకంతో నింపబడాలి దేవుని ఆత్మ చెక్క మనం నింపబడ్డప్పుడు దేవుని ఆత్మ మనల్ని పాపము చేయకుండా అడ్డుకుంటాడు మనకి జ్ఞానోదయం తెలియజేస్తాడు మనం చేసేది పాపము లేకుంటే పుణ్యము లేకుంటే ఆ పరిశుద్ధితో నీతో అవినీతి తెలియజేస్తాడు అని మనం ఒప్పింపుజేస్తాడు బాబుని బతుకులో ఎట్లా ఉందరా అని చెప్పేసేసాను అది వివాహ స్వార్తలో మనకు ఆ విషయం రాయబడి ఉంటుంది రాయబడి వ్రాయబడి ఉంటుంది ఆ ఎనిమిది పదమూడు వాక్యాల్లో ఆ విషయాలు మనకు ఉంటాయి కృప మనం బలవంతులు కావాలి ఆయన ముందు నిలబడాలంటే మనం బలవంతులు కావాలి ఆయన ఎదుట నిలిచే శక్తిని పొందుకోవాలి చివరిగా కృపచేత బలం పొందుకొని ఆయన ఎదుట నిలబడేదానికి శక్తిని పొందుకోవాలి ఈ విధమైనటువంటి కృపను ఆ తీర్మానం మనం ఆ కృపను పొందుకొని దేవుని ఎదుట నిలబడడానికి సమీపము ఆసన్నంగా సమయము ఆసన్నమ సమీపముంది కాబట్టి మనము సిద్ధపడదాం అలాంటి ఒక సిద్ధుపాటును అలాంటి ఒక కృపను ఆయన ప్రత్యక్షతలో ఇవన్నీ కూడా బయటపడతాయి దీన్ని మనం తెలుసుకొని మన జీవితాలను సరిచేసుకొని ఆయన ఎదుట నిలబడడానికి మనం సిద్ధపడదాం అట్ల కృపను దేవుడు మనకు అందరికి దయచేయను గాక ఆమె ఆ మేము ప్రెసిడారు అలా దేవుని ప్రత్యక్షత అనే విషయము ఎవరు ఆయన ఎదుట నిలబడతారు ఏ విత్తి వాక్యం దేవుడు మనతో మాట్లాడి కాబట్టి దేవునికి వందనాలు చిన్నగా ప్రార్థన చేసి ఒక్కొక్కరిగా ప్రార్థన చేసి శాంతి ప్రార్థన చేస్తాను సూత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడేవ మహిమ స్వరూపు ఒక తండ్రి పరిశుద్ధ్రానికి కెస్తుత్య మీరు వాక్యం ద్వారా మాత్రం మాట్లాడినారు ప్రభా నీకు వందాలైన ఏ రీతిగా మనుషులు పడిపోతారు అనే విషయం మిమ్మల్ని హెచ్చరించినారు దాని బట్టి వారికి దృష్టాంతరంగా సంభవించి ఇక అంతమంది బుద్ధి కలిగితే మాకు ఇవన్నీ రాయబడ్డాయని మీరు మందు హెచ్చరించినారు ప్రభా అక్కడ మొదటి పత్రిక పాదయాదలో ప్రభా పౌలక విషయం జ్ఞాపం చేసింది వారు పడిపోయినట్టు మనం పడిపోకుండా జాగ్రత్త పరుడి అని మీరు మమ్మల్ని హెచ్చరించినారు ప్రభా ప్రభా ఏ రీతిగా పడిపోతారు విషయం కూడా మిమ్మల్ని వాక్యంలో దానికోసం మీకు వన్నాం ప్రభావ కాబట్టి ఇక వాక్యం మేము పట్టుకునే ప్రభా ప్రతి క్షణం అయినా మేము జాగ్రత్తగా మీ కొరకు నిలబడే బిడ్డలుగా మేము ఉండాలి ప్రభావ ఎందుకంటే మీలో మేము నిలబడకపోతే ప్రభావ మీ కొరకు మేము జీవించలేము ప్రభా మీకు సాక్ష్యం మీ కొరకు అనేకులను మీకు నడిపించలేము ప్రభా దేవ నీకు వన్నాలే సు ప్రభా గొప్ప దేవ మా సేవ జీవితం ప్రభా ఆయన ప్రతి క్షణం మీ కొరకు మేము జాగ్రత్తగా జీవించాలా మా ప్రవర్తన అంతటి ఉన్న మీకు అధికారంగా లోబడి జీవించాలా ప్రభా ప్రతి క్షణం అంగీకారంగా జీవించాలి మీ కొరకునైనా మేము ఏ స్థితిలో ఉన్నా కానీ ప్రభా ఏ పని చేసుకున్నా కానీ ఏ లోకంలో ప్రభా ఎంతగా ప్రయాస పడినా గానీ ప్రభా కానీ మీరిచ్చిన సాక్ష్యాన్ని మీరు ఇచ్చిన మేము పట్టుకొని జీవించాలా మీ ప్రేమను అనేక మీరు చూపించాలా తగ్గింపు జీవితం మేము కలిగి మేము జీవించాలా ప్రభావ ఎందుకంటే ప్రభా కలు శివులో ఎంత శ్రమ అందించినా గానీ ప్రభావ ఆయన సెలవు మోష్టికు ఎంత వేదన అనుభవించిన మీరు సెలవులో అయినా కాని ప్రభావ మిమ్మల్ని ముమ్మ వేసినారు గుద్దినారు ప్రభా ఎంతగానో ప్రభావ మిమ్మల్ని హింసించినారు అయినా కానీ ప్రభావ మీరు ఒక మాట కూడా మాట్లాడలేదు ప్రభావ అయినా ఒక విషయం ప్రభావ మేము ఒక జ్ఞాపకం చేసిన రోజు మీకు అన్నా ప్రభావ అయినా అలాంటి మనసు మేము కలిగి మేము జీవించాలని సహాయపడి లేకుంటే మేము అనేకులు మేము సంపాదించుకోలేము మీ కొరకు ప్రభావ పౌరు ప్రభా అయినా ఇస్తాతను ఎంతగానో తగ్గించుకొని ప్రభావ బేదవాళ్ళ దగ్గర బేదవాళ్ళ దగ్గర ధనికుల దగ్గర ఏ రీతి నేను చేసాను ఏ రీతిగానే సరే కొంతమందినైనా క్రీస్తులు క్రీస్తులను సంపాదించుకోవాలనే ప్రయాసంతో పోయినాడు ప్రభా ఎన్నో అవమానాలు పొందినాడు ప్రభా ఎక్కడ కూడా అతను అహం రాలేదు బయటికి ప్రభావ ఒకవేళ ప్రభావాలంటే బలహీతలు మా క్షమించిన ప్రభావం బయటకు రాళ్ళ త్వరగా ప్రభావ మీ కొరికి మేము జాగ్రత్తగా మేము జీవించాలా పరిశుభ్రంగా తాను నిచ్చిన మీ వాక్యంతో మేము పోల్చుకోవాలా ప్రభావ మా జీవితాలను ప్రభావ అర్థం చూసి వెళ్ళిపోవటం కాదు ప్రభావ అది వాక్య అని ఈ రోజు మమ్మల్ని హెచ్చరించిన నీకు వన్నాలు ప్రభావ ఆయన ఇసుక ఈ లోకంలో ఎంతో మంది ప్రభా ఉన్నారు ఆ రీతిలో కృప చూపించి ప్రభావ బిడ్డలు లేవనైతే మీకు గొప్ప సాక్షన్లు పెట్టుకోండి నా తండ్రి నీకు వన్నాలు ప్రభావ అనేక మంది నాకు చూపిస్తున్నారు ప్రభా ఆయన ఎస్కేళ్ళ ప్రభా గోడ కణంలో చూపించారు అనేక విషయాలు ప్రభావ ఈ రోజు ప్రభావ ఈ లోకం ఏ రీతిగా నాకు చూపిస్తున్నారు మీ వాక్య కాబట్టి మేము జాగ్రత్తగా ప్రభావ నిలబడి ప్రభుత్వం చూడాలా దర్శన రీతిగా మేము చూడాలా మిమ్మల్ని ముఖాముఖిగా మిమ్మల్ని దర్శించాలా ప్రభావ ఈ యొక్క విషయాలు మేము జాగ్రత్తగా మేము అర్థం చేసుకుని మనుషులకు ప్రకటించాలా అనే గురువు ప్రవ్వ అలాంటి ప్రేమ కలిగి ప్రవ సంపూర్ణమైన ఉపదేశంతో ప్రభావ మేము ప్రేమతో అనిపి మీక్యను చూపించి మీ తట్టు మేము ప్రతి మనుషుల మీద సంపూర్ణంగా మేము చేసి మేము ఇది ఒక పని మీరు మాకు అప్పచెప్పినారు ఈ పని మేము వరకు మేము కొనసాగించుకోవాలా ఈ ప్రయాసం ఎన్నో శ్రమలు వస్తాయి ప్రవ్వా ఎన్నో ఆటంకాలు వస్తాయి అయినా కానీ ప్రభట జయించాలా ప్రవ్వా ఎందుకంటే ఆ తెలువులు మీరు విజయం పొంది మాకు అది మేము మర్చిపోదు ప్రభావ మా జీవిత ప్రవ్వా మీరు జయించిన దేవుడు వేస్తాయా మీ బిడ్డలైనా మేము కూడా వాటిని జయించి ముందుకు సాగిపోవాలి అప్పుడే మహిమలో మహిమల మేము జీవించగలం ప్రవ్వా తండ్రి ఇది ఎంతో మార్గం కనుక ప్రవ్వా ఆయన ఇష్టపడి ఇరుకు ఇరుకు మార్గం కొరకు మేము ప్రయాసపడాలా పోరాడాలా ప్రవ్వా ఆయన ప్రేమ గంట కాబట్టి పత్తి క్షణం మీ ప్రేమల మేము పట్టుకుని జీవించాలి చెంత నడిపించాలా అంటే బిడ్డల తయారజీవన్ ప్రాదిష్టమైన గొప్పదేవ ఒక వైరస్ బాధితుల నుంచి మీ ప్రాదిష్టమైన ప్రతి ఒక్క బిడ్డల్ని తాకడం ప్రభావ మంచి ఆరోగ్యాలు తీసాం ప్రభావ ప్రతి అనారోగ్యాన్ని కొట్టివండి ప్రవ్వ ఆ కలువరిశీలో అయినా మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ప్రవ్వ ఆయన మనుషు అంతా యాక్షన్ కోసం ప్రభావ కనిపెట్టుకుంటున్నారు కాబట్టి ఎక్కడి నుంచి రాదు ప్రభా స్వచ్చత కేవలం మీ నుండి రావాలి స్వచ్ఛత ప్రవ్వా ఆయన మీ మీద మీద ఆధారపడుతున్నాం ఆయన స్వస్థపచ్చే దేవుడు నువ్వు ప్రవ్వా ఆయన సత్యం ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకోవాలా పార్శ్వత తెలుసుకోవాలా ఈ లోకం అంతా తెలుసుకోవాలా ప్రభావ ప్రతి ఒక్కరు మీ వైపు చూడాలా ప్రభావ అనేక మీ వైపు మేము చూపించాలా ప్రభా మీరే స్వస్థపరిచే దేవుడు అని అలాంటి సేవా జీవితం మమ్మల్ని నడిపించడం ప్రాధిష్టమైంది రాబడు తొలి ప్రభావ మేము సిద్ధపడాలి అనేక మేము సిద్ధపరచాలా ఇంకా సమయం లేదు ప్రభావ ప్రభావ సమయం పోనీక మీరు సద్వినియోగం చేసుకుని అజ్ఞానం వల్ల కాస్త జ్ఞానం మేము నడుచుకోవాలా మీ పర్లోకొప్పు ధ్యానం నింపండి వివరించిన వరం ప్రవచన వర్మకు అనుగరించి ఓ ప్రభావ మీ సేవలు మేము సంపూర్ణ ముందు సాగిపో తయారు చేయండి ప్రతి సంఘాన్ని ప్రభావ సత్యం నడిపించండి మతపరమైన జీవితం నుంచి విడిపించి ప్రభావ ఆయన సంపూర్ణంగా సత్యం ప్రకటించాలా మనుషుల పారంపర ఆదాలు పాటించకుండా ఈ వాక్యం ఏం చెప్తుందో ప్రభావం పాటించాల ప్రభావ ఆయన ఇసు ప్రతి ప్రతి సంఘాన్ని మీరు తయారు చేయండి కాంక్రియ గొప్ప గొప్ప సేవకులు బయటికి రావాలా మీ సత్యం ప్రభావం ధైర్యంగా ప్రకటించాలా ప్రభావ గొప్ప ఉద్యోగంతో ప్రతి సంఘాన్ని నింపమని ప్రధిస్తామైనా నా నా తండ్రి నీకు వంద తీర్మానించుకొని ఒకరోజు సాక్రిఫైస్ చేస్తాను ప్రభావార్త ప్రకటించాలా ప్రభావ అలాంటి త్యాగపత్రమైన సేవా జీవితం మాకు నడిపించమని ప్రధిష్టమైన ఆయన అలాంటి తీవ్రమైన ఆసక్తి మనం పొట్టించండి ఒకరు ఎంతకాలం లేట్ చేసినాం ప్రభు ఆయన లేట్ చేయం ప్రభావ మేము దాన్ని పట్టుకుని ముందుకు పోవాలా అలాంటి బిడ్డలు మమ్మల్ని తయారు నా ప్రభా సార్థిస్తాం దేవ బిడ్డకు మంచి ఆరోగ్యంగా ఇచ్చే ప్రవా ఆపరేషన్ విషయంలో మీరు స్ప్రెస్ ఇచ్చినా మీకు వంద ప్రవా నీకే స్పృతులు శ్రోతలు రప్పించుకోవడం అయినా బిడ్డ ఇంకో వాడుకోండి అనేక మంది విషయాలు బయలుదొచ్చండి మీకు బలమైన సాధన మీరు వాడుకోవడం ప్రభావాత ఆశ్చర్యలు జరిగించే తన జీవితంలో నూతన కార్యం జరిగించండి ఆగిపోయిన మేలు తిరిగి రప్పించడం ప్రార్థిష్టం ఆటంకర ప్రతి చీకటి శక్తులను వేయిస్తాము బంధిస్తాం ప్రభా మీరే సహాయపడాలయనా ఆత్మకార్యం జరిగించిన అయినా ప్రవ్వాడన్ అయినా హాస్పిటల్స్ లో మీకు నడిపి దీని మీ కృపలు భద్రపరుచుకొని ఆటంకాలు తొలగించి మీరు విజయం ద్వ అది మేము చూడాలి అద్భుత కార్యం ప్రవ్వా నిన్ను మయం పచ్చా నేను సుధించాల ప్రభావ వాళ్ళ మీరు గొప్ప కార్యాలు జరిగింది వాళ్ళ ఫాదర్ కూడా ప్రభు రక్షించుకోండి అయినా సైనా మార్మల్స్ రక్షణ బిడగదని ప్రభు మీతో ఆకర్షించుకోండి వాళ్ళ బంధువులందరూ రక్షణ నడిపించ ఆ రీతిగా ప్రభా చాంత్ సార్ ప్రభావాస్కర్ సార్ ప్రార్థన చేస్తుంది భాస్కర్ సార్ మీరు తాకని ప్రభా ఆ డెంగ్యూ ఫీవర్ ని గర్దిస్తాను ఏ సుకరిస్తున్నాం విడిచ్చి పెట్టుకోమని ఏ సుకరిస్తున్నాం నీకు ఆజ్ఞాపిస్తున్నాను హలూయో ప్రభావ మీరే సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏ సుకరిస్తున్నామన్నా హలలుయ ప్రా మీరే స్వస్థపచ్చండి మహిమనందని ప్రభావ ఆ బిడ్డ నీవిస్తానికి కొట్టివ్వండి మీకు శక్తి అనుగరించమని మీ పవర్ రిలీజ్ చేయని ప్రభావ సంపూర్ణ హీలింగ్ దయచేయని ప్రభావాత డీవెన్స్ గద్దించమని ప్రార్థిస్తామేనా హుయ ప్రభా మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రధిష్టమైన నా దేవతన కుటుంబంతో మీరు ప్రభావ ఇంకా ఆత్మీయుత్యత నడిపించండి ఎఫరెన్ సార్ మమ్మీని కూడా తాకండి భాస్కర్ సార్ మమ్మీని తాకండి ప్రభావ స్వస్థపరిచిన ప్రభావ అలాగే సాంసార్ మమ్మీని కూడా తాకండి స్వస్థపరిచిన మంచి ఆర్గ్యం చేసిన వృద్ధాంతం ఉన్నారు వాళ్ళకి శక్తి బలం దయచేసి ప్రభావ ఆ బిడ్డలైన తొలగిపోకుండా ప్రభావ మీరు ఆకర్షించుకున్న ఆత్మ మీరు కాపాడమని ప్రాదిష్టమైన ఇంకా ప్రభావ ఎంతోమంది రాని బిడ్డలు ప్రతి బిడ్డను ప్రభావ మీరు ఆశీర్వించండి దీవించండి వాళ్ళ జీవితంలో నూతన కార్యం జరిగించమని ప్రార్థమైన మీ స్పా ప్రార్థన చేస్తుంది బ్రదర్ ఇంకా మీరు బలపరచనైనా ఇంకా ప్రభావ ఇంకా మీ యొక్క పరిచయలు ఇంకా ముందు నడిపించని ప్రభావ అనేక ప్రాంతాల నడిపించాలని మీ సేవలు బలంగా వాడుకొని ప్రభావ కుటుంబంలో ప్రతి అవసరక మీరు తీర్చమని ప్రార్థిస్తాం కుటుంబాల పిల్లలు మీరు దీవించి ఆశ్రయించాలి భవిష్యత్తు మీరు దీవించండి వాళ్ళ గొప్ప సేవకులుగా తయారు కావాలా ప్రభావ భూతాలకు మీరు సేవలుగా తయారు అంటే గొప్ప సేవలను బయటకి తీసుకురామని ప్రార్థిష్టం అయినా మీరే సహాయపడండి తను ప్రతి కస్టమర్స్ని వేల గురించిన మీరే సహాయపడమని ప్రార్థం తను వెళ్ళే మార్గం అంతట్లో సరళం చేయండి మీ ఆత్మకార్యం జరిగించి ప్రభావా ఆత్మను సంపాదించే భారం కలిగి ఇంకా ముందుకు పోవాలా ప్రభావ తన ఆసక్తిని తృప్తిపరచండి మీరు బలంగా వాడుకోని ప్రభావా ప్రతి అవసరం మీ మైమ్లో తీర్చమని ప్రార్థిష్టం మీరు మాకు వాగ్దానం చేసిన ప్రభావా దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం పిలువబడి వారందరికీ సమస్తం సమకూరి జరుగుతుంది ఎరుగుదని వాక్యం చెప్పిన కనుక ప్రభావ ఆ వాక్యమే ఆధారపడి మేము జీవిపోవాలా ప్రభావ సమస్తం మీరు మాకొరకు అన్ని జరిగిస్తారు అది మేము చూస్తున్నాం ప్రభా విశ్వాసంలో కాబట్టి ప్రభావ మాకు ఒక పని మీరు అప్పచేస్తున్నారు ఆ పనిలో మీరు సంపూర్ణంగా వెనుక తిరిగి చూడకుండా నాగటి పచ్చేసి ముందుకు సాగిపోవాలా ప్రభావ దొంగకుంటూ సాగిపోవాలంటే ప్రయాసం అనే జీవితంలో ప్రతి సంఘాన్ని ప్రతి బ్రదర్స్ అందరినీ దీవించి మమ్మల్ని అందరినీ దీవించావిధిగా అంటే గొప్ప సేవకులకే ప్రభావం ఎంతకాలం కాపాడినారు ప్రవ్వా పరిస్థితులు ఉండగాని ప్రవ్వా ఆయన నీకు వందాలి ప్రభావ మీ కృపను పట్టుకుని ప్రవ్వా సత్యాన్ని పట్టుకుని అందుకే మీ జ్యోతుల మీ వాక్యను ప్రకటించే విశ్వాసులుగా సేవకులుగా మమ్మల్ని తయారీమైన ఆయన ఈ దేశ ఆర్థిక పరిస్థితి రెస్టర్ జీవనమైన ఆయన అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచి అన్ని ఓపెన్ అయిపోతున్నాయి ప్రవ్వా నైనా ఇసు ప్రవాద ఏ రీతిగా ప్రవాహంటి హాని జరుపు మీరు కాపాడండి రాకపోకల ప్రతి బిడ్డ కాపులు లేచేసి ఆయన ఒక వైరస్ మీరు తగ్గించండి కింద నీకు వర్ణాలు మా దేశంలో ప్రవ్వా మా ప్రార్థనలు అన్నింటి మీరు ఆలకించిన నీకు వర్ణాలు ప్రవ ఆయన ఇస్తూ ప్రభావ నీకే ప్రతి మా దేశం అంతా సత్యంలోకి రావాలా రక్షణ మార్గంలో రావాలా ఈ దేశం మీ కృప పొంద ఇస్తూ ప్రవ్వా ఆ కృప ప్రతి తెలుసుకొని పొందుకొని మీ సన్నిధికి రావాలా మా కాంగ్రీస్ ప్రతి ఒక్కరు ప్రభావ నడిపించండి మా దేశాన్ని మార్చుకోండి ప్రవ్వా విగ్రహానికి మాంత్రికి మంత్రగా దొంగతనం చేసేవాళ్ళు అందరూ మార్చుకునే ప్రభావి ప్రస్తున్నాము ప్రభావం గొప్ప కార్యం జరిగించి ఈ మీటింగ్ అంతట్లో మీరు మహిమందుకని వంద ప్రభావ మీరు నడిపించేందుకని వందా ప్రభావ గొప్ప దేవ పరిశుద్ధండి మా ఫ్రీలు ఎంతో మంది అనారోగ్యం తనుకోవాలి అనారోగ్యాన్ని కొట్టివేసే ప్రభావ స్వస్థతలు అనుగ్రహించి ప్రభావిత పరిచయన ప్రభావి ముందు ముందుకు తీసుకెళ్ళండి ఇంకా అనేక విషయాలు మేము నేర్చుకోవాలా ఈ లాక్ డౌన్ లో ప్రభావం విషయాలు మీరు మాకు నేర్పించిన ప్రభావాల ప్రభావం ైనా ఈ లాక్డౌన్ లేకుంటే మీ ఇవన్నీ మేము తెలుసుకునే వాళ్ళని కాదేమో ప్రభావా ఈ లోకత్వమైన శబ్దాలతో మేము అలసిపోతున్నాగా ప్రభావ మీరే మమ్మల్ని కట్టడి చేసి మీ తందిలో కూర్చోబెట్టుకున్నారు మరి అలాగ మీ పాదల దగ్గర మాకు ఇవన్నీ చూపిస్తున్నారు నీకు వన్నాను ప్రభావ ఇటు మేము పట్టుకునే ప్రభావి ఇచ్చి పెట్టుకోకుండా ప్రభావాటు పోగొట్టుకోకుండా ప్రభావ అనేది మీ వివాహాల ప్రభావ ఇక బహుమానాలు ఇక వాగ్దానాల ప్రభావ మీ అన్ని ప్రవాళ్ళకు చూపించాల మనుషులు ప్ర వాళ్ళకి విశ్వాసం లోపల వాళ్ళు అదే పాటించుకోలేగానే ఆ ప్రభావం ప్రకటించేలాగా నడిపించే నూతనమైన అభిషేకం మాకు అందరికి అనుగ్రహించి ప్రతి చోటు మీరు మమ్మల్ని అందరినీ సాక్షిని పెట్టుకోమంటే ఆదిష్టం ప్రభావ రీతిక ప్రవేశాన్ని తాకని ప్రభావం మంచి ఆరిగిన ఇచ్చేయండి ఓ ప్రభావం అనేకమంది విషయాలు మీరు బయలుపరచం చేసే ప్రవా ఇంకా నూతనమైన పరిశాత్మత ఇంకా బలంగా ఇంకా నింపం చేసే ప్రవా అనేకమైన రాహస్యాలు మనమల్ని తేలిపర్చని ప్రవా ఇక కళ్ళం పరిచేరే ప్రభావ ఇంకా అయితే అది సంపూర్ణంగా ప్రభావ ఇంకా ఎన్నిక ప్రాంతాలు వెళ్ళిపోవాలి ప్రభావ ఈ యొక్క వాక్యం ప్రపంచమని కూడా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు ప్రతి ఒక్కరు ప్రభావ మీ వాక్యంతో ఆకర్షింపు వల్ల మీరు ఈ పరిచర్య ప్రభా ద్వారా అనేక సత్యంలోకి రావాల ప్రభావ ఒక ప్రభావ గ్రహించి అనేకలు ప్రకటించాల ప్రభావ అలాంటి పరిచర్ ప్రభావం ఇంకా ముందుకు తీసుకెళ్ళమని ఆశ్రదించి మీకు గొప్ప సాక్షి అందరూ తయారు చేసి ఓ ప్రభావ ఆయన మీరు ఆకుమల్ని అందరూ సిద్ధపరచుకోమని ఈ దిరుమంత ప్రభావ మీకు నూతనమైన కురించి మీరే సాయకులు నడిపించి మీకు ఆత్మకార్యం జరిగించి మీ నామాన్ని మేమే తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తనకి అనుగ్రహించిన కృపకాయ నీకున్నాను వెంగళరాజా కానీ అయ్యా దృష్టి అయ్యా కంటి నుంచి కృప అయ్యా నమ్మకం ఏంటండి జయజీవితం జయించలేనటువంటి స్థితిని బట్టి అయ్యా ఊడిపోయినటువంటి జీవితాన్ని బట్టి మేము చూస్తే పాఠశాలకి వస్తున్నాండి నన్ను కూడా అప్పుడే వచ్చి నేను బిడ్డ కొంచెం నాకు వచ్చిన పవర్ పంపులకు ఇస్తున్నాం కనపరుస్తున్నాం అంతే దానిపైన నమ్మకండి విశ్వాసం దేవుడు కొన్ని కృపకాలు కొందాకరం దేవుడు తండ్రి కొందంటే ప్రేంగులు తండ్రి దేవాన్ని గురిస్తున్నాడు అంటే నమకు రెండు ప్రేంగులతో చక్రవర్తి గారిని స్నాపకం చేసుకుంటున్నాడు తండ్రి ఆపరేషన్ జరిగిందని నమ్ముతున్నాను తండ్రి అయ్యా మీ చెట్టు ప్రకారం మీ యొక్క కృపి తండ్రి నడిపించిన దాని మీద నీకున్నాం తండ్రి దేవ సంపూర్ణమైనటువంటి స్వస్థతను ఆరోగ్యాలను ఆరోగ్య ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా నమ్మకం ఏంట్రి మేము ప్రార్థించి దేవా మీద నుండి పొందుకునే స్థితి కాదు కానీ దేవ అయ్యా మీ కృకబెట్టి అయ్యా మీ బిడ్లీ మీకున్నటువంటి ప్రింగులకి రాజా విధ వాక్యాకే మీ కొందరు ఆశ్చర్యంచుకుంటున్నాను తండ్రి అయ్యా ప్రియులని తండ్రి మేము చూస్తున్నాం దేవా ప్రింగులను తండ్రి గురిగిన రాజా మీ వాక్యాన్ని వాళ్ళు అయ్యా మీ వాక్యాన్ని త్రుణీకరించే వాళ్ళు అయ్యా మీ యొక్క మాటలని దూరం పెట్టేవాళ్ళు తండ్రి వారి జీవితాల్లో ఏ నష్టాన్ని పొందుతారు ఏ విధంగా తండ్రి తమ యొక్క ఫలాన్ని కోల్పోతూ వస్తారో తండ్రి అతి విషయాల్లో బట్టి అయ్యా మీరు మాట్లాడుతూ వచ్చిన కొడు తండ్రి అయ్యా నా జీవితంలో తండ్రి లేని సార్లు మీ యొక్క వాక్యాన్ని మీ యొక్క దేవ రెంగుల తింటే చరిత్రలో మీ యొక్క వాక్యం మీ యొక్క దూరం పెట్టి అయ్యాక ఏంటంటే జీవించిన జీవితాన్ని బట్టి అయ్యా కలిగించండి కొట్టినను గ్రహించాలని ప్రార్థిస్తున్నాను తండ్రి క్షమించి నన్ను గ్రహించండి ఈ సమయంలో పాదాలు పెట్టుకుంటున్నాను అంటే ఈ యొక్క నమ్మకం ఏంటో ఈ యొక్క కరోనా వైరస్ వ్యాధిని బట్టి మేము వేసుకున్నాం అనేక లక్షల మంది తంటే అయ్యా కుటుంబాలు వ్యాధిగ్రస్తుండగా సహాయం చేయండి లక్షల మంది తంటే పెంగిల్ గింట్ రాజా మరణ శైలిలో ఆకరణ వాటిని బట్టి మేము చూస్తున్నాం సహాయం చేయండి పెంగులకి రాజా లేకుండా కూరుకున్నా సహాయం చేయండి అంటే జరుగుతానే ఉంది కానీ తీను వైపు తరపుకు పడుచున సార్ క్రింద ఉండగా కాస్త నువ్వులు ఉండకు కొంత సమయం నా చెల్లెలు రాసుకోటిలా పాడకుం కొని క్రింద ఉంటం చేతం జీతం తీసుకుని కొంత కాలం కొని కుటుంబం పోషించుకోవాలి ఈ प्रॉब्लम కడవేటి కుటుంబాల నివాస నిలకట్టున ఉండండి మనం కూడా ఏదైనా రెండు క్లీనింగ్ వారస్ లాగాని నిర్వహించాలి ఈ వాస్ నాకు ఎంజాయ్ చేయికి వంగాలి అయా నాకు పెంగులు రాజావాడల్లో పెంగుల ప్రాంతాల్లోనూ నార్మూల ప్రాంతాల్లో ప్రేంగులుగా అయ్యా నమకంటే కఠినమైన ప్రాంతాల్లో కఠిన ప్రజల మధ్య కృప్తమైన ప్రభుత్వాల కింద పనిచేస్తున్నటువంటి ఉన్నటువంటి మీ యొక్క బిడ్డలు చేసుకుంటున్నాం సంఘాలను విశ్వాసం చేసుకుంటున్నాం ద్వారా నిందుల ద్వారా తండ్రి అమ్మకం ఏమిటంటే అయ్యా సమస్తూ హిపో ఆలోచించుకుంటున్నాను గురించి మనకు ప్రార్థిస్తున్నాను తండ్రి మీ నామానికి మీ వాక్యానికి మీ యొక్క సేవాళ్ళకి ప్రత్యేకంగా ఉన్నటువంటి ప్రతి శక్తిని ఇస్తున్నామంలో తండ్రి లైఫ్ వస్తున్నాం తండ్రి మీకు అయ్యా నమ్మకం ఏంటంటే వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో తండ్రి కార్యం జరిగినటువంటి నమ్మకు ఏంటంటే చెక్కినటువంటి ఆ యొక్క ప్రేమ ఆ యొక్క ఆ తండ్రి రక్షణ కార్యకొనిగా వాటిని బట్టి మేమైతే చూస్తున్నాం తండ్రి కొత్త సహాయం చేయండి రాజా తండ్రి అయ్యా ఆయన ఎప్పుడైనటువంటి సేవకులు కావచ్చు వార్థి ఎక్కువ ఆధారపట్టుకుంటున్నాం తండ్రి ఎక్కువగా గ్రహించండి అయ్యా మీ నామం కొరకు సమర్పించుకొని నమ్మకం లేంబాలతో మారుమూల ప్రాంతాల్లో అయ్యాకు గ్రామాల్లో తండ్రి ఇటు ఇంటి దేవ పెడు వినరా ఆ స్త్రీలు లేని ఆ ఓదార్తులేని ప్రాంతాల్లో తండ్రి మీ నామం కొరకు నిలబడి ఉన్నారు తండ్రి బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి అయ్యా జ్ఞాపకం చేసుకుని తండ్రి అవసరం ప్రకృతి మా దీతాల్లో కూడా కంటే వార్త ద్వారా నమ్మకే వాళ్ళు కొన్ని కార్యక్రమాలు కలిగిన దానికి అయ్యా నమ్మకం ఏంటంటే కాలమే చాలని అయ్యాను గెలిచాలని మనం అయ్యా నమ్మక మాత్రమే మమ్మల్ని మాత్రమైన మా యొక్క ఆరోగ్యాలను పాటుకుంటుండగా సహాయం చేయండి నమ్మకమైంది ఎందుకంటే దేవేంత ముఖ్యంగా దేవ నమ్మకైనా క్రైస్తవుల గురించి ప్రార్థిస్తున్నాం కూర్చోబెట్లా పడుతున్నాను సహాయం చేయండి తండ్రి వివిధ ద్వారా అవి పెడుతున్నటువంటి వాటి నమ్మకేవా సత్యవాక్యంగా ఉంటానికి దేవా సంఘాలని తండ్రి కొడుకు సిద్ధ ఖర్చుగా ఉంటానికి నమ్మక వాయిందేవాడుతుంది ద్వారా జరుగుతున్న ఖర్చులకి ఆత్తుకుంటున్నా తండ్రి చదువుతున్న హృదయాన్ని కూడా వైపు చూస్తున్నాం కంటే చేయండి హృదయం కలిగిన రాజా కలిగిన తంటే కొంతమంది అయితే దేవ ప్రార్థన కలిగి ఉన్నారు ప్రార్థన వారిని బట్టి చూస్తున్నాం సహాయం చేయండి నమ్మకత్వానికి తెలియజుకుంటూ మేమైతే నా రక్షకుడు నా ప్రభుత్వం క్రీ స్నామలు బ్రతమాల వేడుకుంటున్నాం తండ్రి సత్య స్వరూపి నిత్య నివాసైన మా ప్రియమైన పరిలోక్రీ నేను పరిశుద్ధమైన శ్రేష్టమైన పొందనమ్మని కృతజ్ఞతలు ప్రపంచంలో దిగుతున్న ప్రస్తుత పరిస్థితులు పరిణామాలు సంఘటనలు సందర్భాలు తెగుళ్ళు విద్ధ వాతావరణము ఆర్థిక సమస్య ఆహార కొరత ఆకలి చావులు ఇవన్నీ మాకు తెలియచేస్తా ఉన్నాయి మీరు అక్కడ ఎంతో దూరం లేదు సమీపం లేదు మహిమతో మీరు దిగి వచ్చిన వేళ నేను ఎత్తబడి నీ ఎదుట నిలబడగలిగినట్లు కృపను శక్తిని బలమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను మా మా పాప నీతో సహసించట్లు నీతో యుగ యుగాలు జీవించినట్లు నిత్యం మాకు కృప ప్రసాదించండి నాయన కావంటి సిద్దుపాటు మా కన్నా నాకన్నా గొప్ప వాళ్ళు మేధావులు ఆత్మీయులు ప్రార్థనా పరులు విశ్వాసులైన వారు గొప్ప సేవ చేసేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు ఈ రోజు లేదు మా ప్రభుత్వం మీ సన్నిధిలో నిలబడలేక పడిపోయారు వారి కాదు అయితే మా ప్రొప్ప వేడుకుంటున్నాం చేస్తే చేసి నిలబడి కలగడానికి కావలసిన నాకు మా అందరికి అని ప్రార్థన చేస్తున్నాము నాయన అయ్యా అనుకుంటున్నాడు మీ కొరకు ఎంత సేవ చేసేవాడు కాదు మీ సరిధులు మేము నిలబడగలిగిన శక్తిని అర్హతను యోగ్యతను బలమును కలిగి ఉన్నావా లేదా అనేటువంటిది మాత్రమే పొద్దున్న లెక్కల్లో చూడబోతున్నారు దాని సమాధానం చెప్తారు సిద్ధిలోని ముహూర్తం మీ ఎదురు తాగించుకునే దిక్కుమార్ పరిస్థితులు మేము ఉండకుండా సహాయం చేయండి కప్పు ఈ రోజున ప్రభుత్వం ఆ బాక్యులు మా యోగ్యులు మా పాత్రలు మాత్రం తగిన వారికి కాదు ఆయన ఒక అవకాశం అందుని బట్టి మీ స్తోత్రంలో ఆయన మా ప్రేలకు ప్రత్యేకంగా జ్ఞాపం చేసుకుని మా ప్రభుత్వం సహాయం చేసినందుకు మేము కృతజ్ఞతల శుద్ధి స్తోత్రంలో కండిగా విషయంలో సహాయం చేసినా తల్లి గారు మంచి ఆయుష్ను ఆరోగ్యం స్థాయి తడు మా తల్లి వారి మా తీసుకుని సిద్ధపట్టడానికి సహాయం చేయండి మీటింగ్ ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మీకు కుటుంబలు స్థోత్ర అదేవిధంగా ప్రయోజనం పెళ్లి గారిని బట్టి కొనున్నారు మా ప్రియులు మా ప్రభుత్వ మరి ఎంతో మా ప్రభుత్వ తల్లి పరిచయం చేస్తూ మానసిక ఉన్నారు వారికి ఆ తల్లి దర్శించి మానసిక ప్రశాంతతను పెంచమని తల్లి విషయం ఏ విధంగా ఆందోళన లేకుండా సహాయం చేయమని కృప చూపించమని ఈ వయసులో తగ్గి కాలుసు సమృద్ధిగా చూపించమని ఆయుష్యము ఆరోగ్యము ఆయుష్ పొడిగించబడిన దినాలన్నిట ఆరోగ్యముగా ఒకరికి ఇబ్బంది లేకుండా పెట్టకుండా బ్రతుకున్నట్లుగా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి సహాయం చేయండి అదేవిధంగా త్వరగా సాధన పెట్టాలి మరి మీ దోసేటువంటి ప్రభుత్వా ఆరోగ్యాన్ని కాపుదలను భద్రతను బట్టి మీకు స్తోత్రం ఉన్నాయన్న తిరిగి మా మా ప్రభావం ఈ విధంగా మీ అందులో కలుసుకోవాలి కృప చూపించినందుకు మీకు స్తోత్రం ఉంటుంది కృత మీరు నింపండి మంచిగా కోరుకొని మరి మీ వ్యాపారంలో ప్రభుత్వ ప్రయాణాల్లో పాల్గొంటానికి సహాయం చేయండి చందరి తోడుగా వచ్చి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అదేవిధంగా తల్లిగారిని బట్టి అదే విధంగా శాంసార్ తల్లిగారిని బట్టి కొందనాలి స్తోత్రాలు తెలియజేస్తూ నవ్వు రూపాయల కొందనాలి ఆయన ఇంత మమ్మీ ప్రార్థన అవసరం కోరారు వారిని కుటుంబలో విజ్ఞాపం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం వారిని దర్శించండి దీవించండి ఆదరించి ఆశ్రదించి బాధపరచి ప్రార్థన చేస్తున్నాం తనది కాపు అనుగ్రహించాలి ఒక స్తోత్రాలు పరిస్థితులకు తక్కుబడుతూ ఉన్నాయి మీరు చేసిన మేలు మెట్లు మీరు అనుమతించారు అనుగ్రహించాలి తప్ప ఇది ఎందుకు కలిగిపో ఎవరు అడగడానికి సరిపోని వారు మా తండ్రి నా పబ్బ ప్రతి పరిస్థితిని మీదే మెరుగుపరచిన ఈ పరిస్థితుల్లో మా పబ్బ మేము సహించి తట్టుకొని నిలబడి మీ సన్నిధికి వచ్చినట్లుగా మమ్మల్ని మతను సిద్ధపరచమని తట్టి కృపను మాకు బయట చేయమని వేరు ఎలాంటి పరిస్థితులు ప్రపంచంలో మా జీవితాల్లో మా కుటుంబాల్లో మా సేవలు మా వ్యాపారాల్లో వచ్చినప్పటికీ మా ఉద్యోగ స్థలాల్లో వచ్చినప్పటికీ వాటిని తట్టుకుని ఆ శక్తిని ఆ భక్తిని మాకు ప్రసాదించండి లోపల ఏ పరిస్థితులలోనైనా మిమ్మల్ని దూరం చేసుకోకుండా తక్కువండి మీకు దగ్గరగా జీవించట్లు మిమ్మల్ని కలిగి బ్రతుకున్నట్లుగా మీరు మాకు కృప దైత్యమని ప్రార్థించేస్తున్నాను సహాయం చేయండి మహిమ గంట మరి కుమారుడు విషయం మా కుమారుడు విషయంలో మీరు సహాయం చేశారు అందరిని బట్టి మీకు వందనోళ్ళు కుటుంబంలో మంచి జ్ఞానం వారు చదువుకోవడానికి సహాయం చేయండి మంచి తెలివిని జ్ఞాపక శక్తిని జ్ఞానమును ఆదరించండి మహిళ మీద ఏ సూపిస్తూ ప్రశస్తమైన నామములు మమ్మల్ని అందరినీ ఇంటికి గొప్ప అవకాశం అనుగ్రహించినందుకు మీ పాదాల బటు తగ్గించుకుంటూ మీ నామములు ఆకాశం బట్టుగా హెచ్చిస్తూ ప్రార్థన చేసి సమర్పించుకుని ప్రాబ్ పరిశిత్ర మీకు వనాలైన తర్వాత మీకు తోట అవుతుంది మళ్ళీ నడిపించండి మీకు ఎంతో వనరాలు కావా రక్షణ ప్రణాళికలు మేము అందరినీ నిలబెట్టుకున్నప్పుడు మీకు ఎంతో వనరులు తర్వాత మీ యొక్క ప్రత్యక్ష తీసుకుంటాం ప్రత్యక్షంగా బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి నిద్రల నా ధైర్యంగా ప్రకటించే తయారు చేయండి రాజవర్శిగా పరుచుకోవడం మనకు సమాధానం నడిపించి మనందరికి చాలా ఎన్నికలు